तद्परीत मिथ्याज्ञानमूल कर्तृत्वाभिमुस्स सक्रियात्मस्वरूपस्थान रूप से कर्मयोग कर्मयोगे विपरीतमूंटे ब्रांच ने विपरीतमू दाँटो मूड ब्रांंचाइए ఈ బ్రా ఇదే విపరీతం ఏది శాసన ధర్మ నిష్కామ ఈశ్వర ప్రీత అంతఃస్కరణ శుద్ధికర్మ యొక్క ఇదే విపరీత జ్ఞానం అంటుంటే ఇంకా దీన్నేమనాలి దాన్నేమనాలండి ఏమీ అనద్దు వాటి దారిమీతులు అని వాడిని అవి మన గీతకి సంబంధించినవి కావు అదీనూ అటువైపువి గీతవి కావు అవి వేరే సమాచారం గీత ఇదే సో ఇదే అయితే మరి అయితే ఆత్మ కర్ట్ అయిపోతుందా కర్మ సంబంధం ఉందా ఆత్మకి లేదు అంటే ఇది కూడా అజ్ఞానమేనా అవును మరి ఈ అజ్ఞానాన్ని మనం ఎందుకు పట్టుకున్నాం అజ్ఞానం నుంచి బయటపడడం కోసం మందు ఎందుకు వేసుకుంటారండి మందు మానేయడం కోసం కరెక్ట్ ఆరోగ్యంగా ఉండడం అంటే రోజు రెండు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారనుకోండి ఒక ఆయన ఆయన ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్టనట్ట ఇప్పుడు ఈ ట్యాబ్లెట్లు మింగడం అనేది ఒక పిచ్చి ఉంటుంది ఈ కంపెనీల వాళ్ళు అటువంటి అలవాటు చేసి పెడతారు నేను సీవియస్ ఫార్మసీ అని ఉంటుంది ఒకసారి వెళ్ళినప్పుడు చూశాను నేను వాడు అమ్ముతాడు ఈ ట్యాబ్లెట్లు మింగి వాళ్ళ ట్యాబ్లెట్లు రోజుకు ఎన్ని ట్యాబ్లెట్లు మింగుతారో దాన్ని బట్టి వాళ్ళు కంటైనర్స్ అమ్ముతారు మూడు ట్యాబ్లెట్లు మింగి ఉన్నాయనుకోండి చిన్న అందమైన కంటైనర్ ఒకటి ఉంటుంది దాంట్లో మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అని లేబుల్స్ వేసి అది చక్కగా చిన్న చిన్న గుంటలో అవి ఉంటాయి అది పెట్టుకోవడం వాడు ఎవడో ఏం చేస్తాడు ఈ సర్వెంటో లేకపోతే భార్య ఎవడో ఏం చేస్తారంటే పొద్దున్నే ఆ మూడు ట్యాబ్లెట్లు దాంట్లో పెట్టేసి అక్కడ పెడతారనమాట దానికి వాచ్ కూడా ఉంటుంది ఆ వాచ్ని ముందు మీరు ముందే అలారం టైం పీస్ లాగా దాన్ని మెడికల్ టైం పీస్ ఉంటారు దానికి ముందే మీరు చక్కగా దాన్ని ప్రోగ్రామింగ్ చేసి పెడితే ఆ టైం ఇచ్చేవాడికి బెల్ల కొడుతూ ఉంటుంది బెల్ల కొట్టినప్పుడల్లా తక్కువ మన దాన్ని తెరవడం అందంగా ఉంటుంది చాలా శిల్పం కూడా ఉంటుంది దీన్ని ఏమని చెప్పాలి దీన్ని ఇటువంటిది ఒకరికొకరు బహుమానాలు కూడా ఇచ్చుకుంటారు అంత జ్ఞానం తప్పు ఇంకేం లేదు నన్ను ఒక ఆయన సలహా అయ్యారు నన్ను ఏం చేయమంటారు ముందు అసలు అన్ని ట్యాబ్లెట్లు తీసుకెళ్ళి అవతల పారైతే ఎందుకంటే అలా ట్యాబ్లెట్ల మీద ఆధారపడకూడదు ఎప్పుడో రోగం వచ్చినప్పుడు తప్పనిసరిగా వేసుకోవాలి కానీ అదొక నిత్యకూర్చే కార్యక్రమంగా పెట్టుకోకూడదు చాలామంది అలా పెట్టుకుంటారు అలా నిత్యకూర్చే కార్యక్రమంగా పెట్టుకోకూడదు ఏదో తప్పనిసరి అయినప్పుడు తప్పదు కొంచెం పెద్ద వయసు వచ్చి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఐ కెన్ అండర్స్టాండ్ బట్ ఇది నిత్యకూర్చంగా పెట్టుకోకూడదు ఈ మధ్యన రిసెర్చీలు బాగా రీసెర్చ్ చేసి చేసి చేసి తేల్చింది ఏమిటంటే కొలెస్టరాల్ తగ్గించటం వల్ల హార్ట్ అటాక్ ఆగదు అని తేల్చిప్పుడు ఎందుకు ఇన్సిమాన్ టాబ్లెట్లు వేసుకోవడం ఎందుకో నాకు అర్థం కాదు ఎందుకో అర్థం కాదు అది తేల్చింది అది ఇంతదాకా ప్రపంచం అంతా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని కొలెస్ట్రాల్ తగ్గించేస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ అనుకున్నా ఈ మధ్యన సైంటిస్టులందరూ కలిసి తేల్చింది ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్కి కొలెస్ట్రాల్ కి చెప్పారు దీని మీద అమెరికాలో పెద్ద న్యూయార్క్ టైమ్స్లో మేజర్ ఆర్టికల్ ఏమొచ్చిందంటే ఒక పెద్ద కార్టూన్లో ఎలా వచ్చిందంటే జపనీస్ పీపుల్ ఫిష్ని సమృద్ధిగా తింటారు ఫ్యాట్ చాలా ఎక్కువగా ఉన్న ఫిష్ను అధికంగా తింటారు కానీ వాళ్ళకి అమెరికన్స్ కంటే తక్కువ హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి జర్మన్ పీపుల్ బేకరీ గుడ్స్ని గుట్టలు గుట్టల కింద తింటారు జర్మన్ పీపుల్ బేక్డ్ గుడ్స్ అంటే షుగర్ అండ్ బేక్డ్ గుడ్స్ అంటే అవన్నీ కూడా కొలెస్ట్రాల్ని ఇంక్రీస్ చేసేటువంటి గుడ్స్ అవన్నీ అవి సమృద్ధిగా తింటారు అయినా అమెరికన్స్ కంటే వాళ్ళ హార్ట్ అటాక్స్ తక్కువ ఉన్నాయి చైనీస్ పీపుల్ రెడ్ మీట్ గుట్టలు గుట్టలు మింగే తినేస్తూ ఉంటారు రెడ్ మీట్ రెడ్ మీట్ కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేస్తుందని సైన్స్ అయినా వాళ్ళకి అమెరికన్స్ కంటే హార్ట్ అటాక్స్ తక్కువ ఉన్నాయి ఇప్పుడు హార్ట్ అటాక్ హార్ట్ అటాక్కి దేనికి సంబంధం అని చెప్పి వాడు ఏమైనా తెలిసేదంటే ఇంగ్లీష్ స్పీకింగ్ ఇంప్రూవ్ ఇంక్రీజెస్ హార్ట్ అటాక్ ప్రాబ్లం అని తెలిసేది కండిషన్ ఎందుకంటే అమెరికన్స్ కంటే ఎక్కువ ఫిష్ తినేవాళ్ళు బానే ఉన్నారు ఎక్కువ రెడ్ మీట్ తినేవాళ్ళు బానే ఉన్నారు ఎక్కువ బేకర్ గుడ్స్ తినేవాళ్ళు బానే ఉన్నారు వాళ్ళు ఎవరు ఇంగ్లీష్ మాట్లాడరు వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఏమనుకోవాలంటే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయనుకోవాలి మరి దాని పరిస్థితి అలా ఉన్నాయి దీన్ని బట్టి ఎంత కన్ఫ్యూషన్ లో ఉందో మీకు అర్థమైంది కదండి సైంటిఫిక్ ఇండస్ట్రీ ఎంత కన్ఫ్యూషన్ లో ఉందో మీకు తెలిసిందా తర్వాత కొలెస్టరాల్ రెగ్యులర్ గా కొలెస్ట్రాల్ లోవరింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటే వాడు ఆ ట్యాబ్లెట్స్ రాసి డాక్టర్ ఏం చేస్తాడంటే ఎవ్రీ త్రీ మంత్స్ లివర్ టెస్ట్ కూడా దానికి తోక పెడతాడు ఎందుక నేను కొలెస్ట్రాల్ గుండె కోసం నీ దగ్గరికి వస్తే నాకు ఈ లివర్ టెస్ట్ ఏమిటంటే ఈ ట్యాబ్లెట్లకి లివర్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుందండి అందుకోసం ఆ టెస్ట్ ఓహో అలాగా అయితే ఇవి ట్యాబ్లెట్లు నేను ఎంతకాలం వేసుకోవాలి బతుకున్నంత కాలం వేసుకోవాలి బతికున్నంత కాలం ఈ ట్యాబ్లెట్లు వేసుకోవాలి ఈ లివర్ని ఎఫెక్ట్ చేస్తాయా అవును మరి ఏం చేయాలి లివర్ ఎలా ఉందో అప్పుడప్పుడు చూసుకుంటాం అప్పుడప్పుడు ఉంటే సంవత్సరానికి ఒకసారి కాదు రెండు సార్లా కాదు నాలుగు సార్లు సంవత్సరానికి నాలుగు సార్లు రివర్ ఎలా ఉందో చూసుకుంటూ ఈ టాబ్లెట్లు వేసుకుంటూ బ్రతకాలా ఏమయ్యాయి ఏం వైద్యం రికమల్ల వైద్యం నాకు మతిపోయిందా నీకు మతిపోయిందా ఏమిటి వైద్యం ఇది కాబట్టి ఈ అలోపతిక్ మెడిసిన్ లో సం ప్రాబ్లమ్ సార్ దే కాబట్టి మనం కొంచెం కాషియస్గా ఉండాలి నేను మా మిత్రులు ఆయన ఎలా ఆయన ఆరోగ్యంగా లేరు పాపం మంచం మీద ఉన్నట్లయితే చూడ్డానికి వెళ్తే ఇప్పుడు ఎలా ఉన్నారని అన్నాను బాగున్నానని నేను ఇంకా అని అంతటితో రాకుండా ఆయన అంటారు రెండు రోజుల నుంచి వాళ్ళు ఇచ్చిన మందులన్నీ మానేశానండి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేశాను మందులన్నీ మానేశాను హాస్పిటల్ నుంచి బయటపడగానే ట్యూబులన్నీ పోయాయి మందులు ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మందులు మానేశాను అప్పటి నుంచి ఇప్పుడు ఈ రెండు రోజుల నుంచి కొంత కుదిరిపోతే సుఖంగా ఉన్నాను అని చెప్పారు ఆయన ఏమనుకోవాలి ఈ మందులు వేసుకోవాలంటారా మానేయాలంటారా ఏమిటో అర్థం కాదు నేనేమీ నిర్ణయం చేయట్లేదు నాకు వచ్చిన నాకు వచ్చిన కా ఈ కాంట్రవర్సీని మీ ముందు ప్రవేశపెట్ట మీరు ఏదైనా చెప్తే నేను స్వీకరించడానికి ఓపెన్ మైండ్ తో ఉన్నా రియల్లీ చాలా కాషస్గా ఉండాలంటే ఉకె ట్యాబ్లెట్లు ఊటి వేరుశనగ బద్దలు నిండినట్టు రింగకూడదు అత్యవసరమైనప్పుడు తప్పనిసరి డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ పెట్టాను ఆ మెడిసిన్లో తెలుసుకొని మేము కాల్చుకుంటాం అస్తూ ఎనివే సో మిథ్యాజ్ఞానమూల కర్తృత్వాభిమాన పురస్సరస్య కాబట్టి ఈ మార్గం కూడా ఎవరికంటే అజ్ఞాని కోసమే చెప్పారు కర్త మందు వేసుకోవడం దేనికంటే మందు మానేయడం కోసం మందు వేసుకుంటాం మందు మానేయడం కోసం ఈ ఐదు రోజులు వేసేసుకుంటే ఇంకా మందు వేసుకోక్కర్లేదు అందుకోసం మందు వేసుకోవటం ఆ బేసిక్ ప్రిన్సిపుల్కి వ్యతిరేకంగా పోయింది మెడికల్ ఇండస్ట్రీ ఎవటో అర్థం కాదు బేసిక్ ప్రిన్సిపుల్కి వ్యతిరేకంగా మెయింటెనెన్స్ కోసం మందు వేసుకుంటే మీరు దేన్ని మెయింటైన్ చేస్తున్నట్టు రోగాన్ని మెయింటైన్ చేస్తున్నట్టు అంతే కదండి ఇప్పుడు మెయింటెనెన్స్ కోసం మందు వేసుకోవాలంటే వాట్ ఈజ్ ఇట్ దట్ యు ఆర్ మెయింటైనింగ్ మందు వేసుకుంటున్నారంటే అనారోగ్యం మెయింటెనెన్స్ కోసం మందు వేసుకుంటూనే ఉండాలి అంటే అనారోగ్యాన్ని మెయింటైన్ చేస్తున్నట్టు అర్థం దానికి It amounts to that. But you may say, if you go further, you will talk about it. All will talk about it. I am not saying anything, but all will talk about it. It is not a good way. It is not a logical way. Whatever. But one basic principle is, if you go to a manu, you will talk about it. When you say that, I will talk about it. ఇంకా రేపటి నుంచి నువ్వు మందు వేసుకోకర్లేదు ఇప్పుడు తాగేస్తే ఇంకా రేపటి నుంచి వేసుకోకర్లేదు అలాగే అజ్ఞానిని నువ్వు కర్మ చేయ మానేప్పుకు కర్మయోగం పట్టుకో కర్మ సన్యాసం అని చెప్పేసి కూర్చుంటే అది మిథ్యాచారం అయిపోతుంది ప్రమాదం కర్మ సన్యాసం యొక్క రహస్యం తెలుసున్నవాడు వాడి పరిస్థితి వేరు వాడు యాక్టివ్గా ఉంటాడు మీరు ఎప్పుడన్నా చూస్తే ఈ మిథ్యాచారం వాళ్ళు కర్మ మానేసి కూర్చుంటే చాలా ప్రమాదం ఉంది కాబట్టి ఈ మార్గాన్ని అనుసరించు శాసన మూల మూలకమైన ధర్మాన్ని ఆచరిస్తూ ఉండు నిష్కామంగా చెయ్యి ఈశ్వర ప్రీతి కొరకు అంతఃకర్మ శుద్ధి కొరకు చేసి కర్మయోగం కొరకు చెయ్యి అలా ఎంతకాలం చేయాలంటే కర్తృత్వాభిమానం ఉన్నంత వరకు చెయ్యి ఈ కర్తృత్వాభిమానం మంచిదా చెడ్డదా అంటే మంచి చెడు పాయింట్ కాదు ఆత్మస్వరూపం యొక్క అజ్ఞానాన్ని బట్టి వచ్చింది కర్తృత్వాభిమానం నేను కర్తను నైవ కరోమీతి మన్యతే తత్వవిత్ తత్వం తెలుసుకున్నవాడు నేను ఏ కర్మని చేయట్లేదని తెలుసుకుంటాడు తత్వం తెలియకపోవడం చేతనే నేను చేస్తున్నాను అనే అజ్ఞానంలో ఉండబట్టి ఈ కర్మయోగం అవసరమైంది వాడు సక్రియ ఆత్మస్వరూప స్వరూపావస్థాన రూపస్య నేను కర్తని భోక్తనే అనుకుంటూ ఉంటాడు కర్తను భోక్తను అనుకునేవాడికి శ్రీకృష్ణుడు కర్మయోగాన్ని బోధించి నువ్వు భోక్తృత్వాన్ని విడిచిపెట్టు భోక్తృత్వాన్ని విడిచిపెట్టిన వెంటనే కర్తృత్వం దానంతట జారిపోతుంది దాన్ని మీరు విడిచిపెట్టక్కర్లేదు కర్తృత్వాన్ని అదే పోతుంది మీరు భోక్తృత్వాన్ని విడిచిపెడితే చాలు కర్తృత్వం దాని అంతే జాతర దాన్ని మనం పనికెట్టుకుని విడవక్కర్లేదు అది కర్మయోగము ఆ అజ్ఞాని కోసం చెప్పింది సాధన మార్గంలో చెప్పింది కాబట్టి అది ఆత్మవేత్తకి మాత్రం అదే అన్వయించదు ఇహ గీతాశాస్త్రే తత్ర आत्मस्वूप निरूपण प्रदेश समय ज्ञान मिथ्याज्ञान तत्कार अभाव प्रतिप्य कर्मयोग आत्मज्ञा की वर्ती इंचेतंटे यस्मा इंचेतंटे गीताशास्त्र अकड़क అక్కడక్కడంటే ఈయన ఐదో అధ్యాయంలో ఉండే అక్కడక్కడ ఉంటున్నారు అంటే ఈయన కోర్చేసి ఇవన్నీ ఇంతకు ముందు శ్లోకాలు కోడ్చేస్తారు అంటే ఇప్పటిదాకా వచ్చినటువంటి ప్రదేశాల్లోనే అక్కడక్కడ ఆత్మస్వరూపాన్ని నిరూపించే సందర్భంలోనే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి ఉపాయంగా మార్గంగా కర్మ కర్మయోగాన్ని చెప్పారు ఆత్మస్వరూపాన్ని చెప్పిన ప్రతి సందర్భంలోనూ ఇది సమ్య జ్ఞానము ఇది మిథ్యాజ్ఞానము సమయజ్ఞానము అనగా ఆత్మ అకర్త అభోక్త మిథ్యాజ్ఞానము అనగా నేను కర్తను నేను భోక్తను అని భ్రమపడుతా కాబట్టి ఆత్మస్వరూపం తెలుసున్నవాడికి కర్మయోగం ఉండదు కర్మ సన్యాసం ఉండదు ఉండడమే మిథ్యాజ్ఞానంలో ఉన్నవాడికే కర్మయోగం ఉంటుంది అని ఈ విధంగా ఆత్మజ్ఞాన యొక్క దర్శనము అజ్ఞాన యొక్క భావన ఈ అజ్ఞానం నుంచి పుట్టేటువంటి క్రియ కర్తృత్వ భోక్తృత్వ ఇవన్నింటినీ అక్కడక్కడ అనేక సందర్భాల్లో ఆచార్యుడు గీతాచార్యుడు చక్కగా ప్రతిపాదన చేసి ఉన్నాడు కాబట్టి ఆత్మజ్ఞానికి మిథ్యాజ్ఞానమూలకమైన కర్మయోగము సంభవము కాదు చెప్పేశారు అయితే కేశు పునః ఆత్మస్వరూప నిరూపణ ప్రదేశు ఆత్మవిదర్మాభావ ప్రతిపాద్యత ఇది ఎవండి ఆత్మస్వరూపాన్ని నిరూపించే సందర్భాల్లో ఆత్మవేత్తకి కర్మ సంబంధం ఉండదని శ్రీకృష్ణుడు చెప్పాడా ఎక్కడెక్కడ చెప్పాడంటారు ఆ శ్లోకాలు ఏవో కొంచెం చెప్పక చెప్తారా అని అడిగాడు పూర్వపక్షి అత్రోచ్యతే దాని మీద మేము సమాధానం చెప్తున్నాం అయ్యో దానికేం మహాభాగ్యమయ్యా నీకు కావాల్సిన శ్లోకాలు చూపిస్తాను చూడు అని చెప్తున్నారు అవినాశితు తద్విద్ధి ఆ భాష్యం ఇందాగా నేను అన్నాను ఒక పెద్ద భాష్యం ఉందని ఆ శ్లోకం అవినాశితు తద్విద్ధియేన సర్వమిదంతతం నర్తుమర్హతే వినాశమ వ్యయస్యాన క్చిత్ కతుమర్హతి అనే శ్లోకం దగ్గర మొదలుపెట్టారు ఇది ఆత్మస్వరూపాన్ని నిరూపించటం మొదలుపెట్టి ఆత్మస్వరూపం ఎట్టిది దానికి పుట్టుక లేదు మరణము లేదు అంటే అర్థం దేహం కాదని దేహం ఎప్పుడైతే కాదన్నారో కర్ కర్మ సంబంధం పోయింది అవునకంట ఎందుకంటే కర్మ సంబంధం దేహంతో ఉంటుంది దేహంలో కర్మ ఉంటుంది ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతోందనుకోండి నేను తిరుగుతున్నాను అనాలంటే నేను ఫ్యాన్ అయ్యి కదా నేను ఫ్యాన్ అయ్యి ఉంటేనే నేను తిరుగుతున్నాను అని చెప్పాలి నేను అలా నేను తిరుగుతున్నాను అని చెప్పాలా అయితే తిరుగుతున్న ఫ్యాను నేను చూస్తూ ఉన్నాను అని చెప్పాలా ఏం చెప్పాలండి తిరుగుతున్న ఫ్యాను నేను చూస్తూ ఉన్నాను అని చెప్పాలి నేను తిరుగుతున్నాను అంటే నేను తీసుకెళ్ళి ఎర్రగడ్లో వారాయాల్సి వచ్చింది అవునండి ఆ ఫ్యాన్కి ఈ దేహానికి తేడా ఏమిటండి ఏమీ తేడా లేదు ఓ మహాత్ము నుండి ఇవ్వరు ఏమని చెప్పవారంటే చూడు కుక్క యొక్క దేహం ఉందా పక్కనున్న కుక్క యొక్క దేహం ఉందా అవుంది అది నువ్వా ఏమన్నా అలా మాట్లాడతారు అది నేను ఎందుకు అవుతాను అది నేను కాదు అది నీదా అది నాది ఏమిటండి అది నాది కాదు అది నీ కోసమా వీధి కుక్కని చూపించి అడగాలం మీరు ప్రమాదం అవునని చెప్పే ప్రమాదం కాబట్టి అది నీ కోసమా నువ్వు వీధి కుక్కను చూపించి అరగండి అది నీ కోసమా మంచివారే అది నా కోసమే నాకు కాదు ఓకే కాబట్టి కుక్క యొక్క దేహము నువ్వు కాదు నీది కాదు నీ కాదు ఈ దేహం కూడా కుక్క యొక్క దేహానికి దీనికి తేడా ఏమిటి అని చెప్పి కుక్క యొక్క దేహం పాంచభౌతికము ఇది పాంచభౌతికమే కుక్క యొక్క దేహం ప్రకృతి నుండి పుట్టింది ప్రకృతిలో పెరుగుతోంది ప్రకృతిలో కలిసిపోతుంది ఇది అంతే కుక్క యొక్క దేహాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నాను ఇది అంతే చెబార్త మరి నువ్వు ఈ దేహాన్ని నేను నవ్వుకుంటున్నావు దేహాభిమానం ఉండరాదు అంటే ఆ మహాత్మును అడిగారు దేహాభిమానం లేకపోతే ఈ సంసారం ఎలా నడుస్తుందని అడిగారు అంటే ఆయన చెప్పారు దేహాభిమానం లేని జ్ఞానికి జ్ఞాన చుట్టూ నడిచివి నడవట్లేదా నువ్వు నిద్రపోతున్నప్పుడు నడిచివి నడవట్లేదా ఏది ఆగిపోయిందయ్యా నువ్వు నిద్రపోయినప్పుడు ఏది ఆగిపోయింది నేను నీకేం పిచ్చాయమన్నా నా నువ్వే నడిపిస్తున్నాననే భ్రమ నువ్వు ట్రై చేసేవా అసలు పోనీ ట్రై చేసి చూడు నడుస్తుందో నడవదో నీకే ఇంకోటి సంసారం నడవాలా మోక్షం కావాలా నీకేం కావాలా అసలు మోక్షం కావాలి ఆత్మస్వరూపం తెలుసుకోవాలా లేకపోతే ఇదంతా నడిపించాలా ఈ పార్టీలు ఈ గోళ ఇదంతా నడిపించాలా ఆత్మస్వరూపం తెలుసుకోవాలా నీ లక్ష్యం ఏమిటి అసలు ముందు లక్ష్య శుద్ధి ఉండాలి ఓ పిహెచ్డి స్టూడెంట్ ఓ బ్యానర్ పట్టుకునే ఏదో ఏదో డౌన్ డౌన్ జిందాబాద్ అంటూ ఏదో తిరుగుతున్నాడు నేను అన్నా నీకేం బుద్ధిందాయా పిహెచ్డి స్టూడెంట్ పోయి ఈ గోళంతా నీకు మరి ఈ సమాజ కార్యం కూడా జరగాల అక్కర్లేదా అడిగాడు నేను చెప్పాను నువ్వు పిహెచ్డీకి పనికి రావని చెప్పాను ఎందుకంటే సమాజకార్యం జరగాల అక్కర్లేదా అని ప్రశ్న వేసేటంటే వాడు పిహెచ్డీకి పనికిరాడు పిహెచ్డీ వాడు ఎలా ఉండాలి సమాజ కార్యం అనేది అసలు వాడి కంటికి కనపడకూడదు వాడికి ఆ పిహెచ్డీ తప్పింది అసలు కనపడకూడదు దేవుడు కనపడకూడదు దెయ్యం కనపడకూడదు పిహెచ్డీయే కనపడాలి అప్పుడే వాడు పనికి వస్తాయి కాబట్టి అదొక దృష్టికోణం తర్వాత నీ స్వరూపం తెలుసుకున్నాక ఎలా వస్తుందో చూడు కనుక ఆ అజ్ఞానాన్ని తొలగించేటువంటి నేను దేహము అని అనుకున్నప్పుడే కర్తృత్వభోక్తృత్వాలు వస్తాయి లేకపోతే అసలు కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు అవినాశితు తద్విధి అనే శ్లోకంతో మొదలుపెట్టాడు మొదలుపెట్టిన తర్వాత ఏం చెప్పాడో తెలుసున ఏ నం వేత్తి హంతారం వేదావినాశినం నిత్యం ఇత్యాదవు ర్మాభావ ఉచ్యతే సో అవినాశితో తద్విధే మొదలుపెట్టినం వేత్తి హం నిశ్చైనం మన్యతే హతం ఉభౌత విజానీతో నాయం హి నతే అని శ్లోకం చెప్పాడు హననక్రియ ఈ శ్లోకం మీద ఎమర్సన్ రాల్ఫ్ ఎమర్సన్ అతను ఈ శ్లోకాన్ని చూసి అన్నాడు ఇదండి ఆత్మస్వరూపం అంటే ఇదండి చాలా ప్రశంసించాడు ప్రశంసించి దీన్ని వెంటనే ఆశువుగా ఇంగ్లీష్లో లో కింద రాశాడు అది ఆ రా ఎక్కడ ఉన్నా ఆ పద్యం ఉంటుంది దీనికి అనువాదం నాకు అనువాదం గుర్తులేదు ఆ దీనికి అనువాదం ఎలా ఉంటుందంటే తెలుగులో ఎవడైతే నేను కర్తననుకుంటాడో ఓ క్రియ ఉంది అక్కడ హనన క్రియ కొట్టుట క్రియ కొట్టుట క్రియ ఎందుకంటే ఏం చేద్దామండి మరి ఈ బాక్సింగ్ రింగ్లో నిలబడి మాట్లాడుతున్నాం ఆత్మస్వరూపం గురించి అప్పుడు అప్పుడు ఏమైనా చెప్తారు కొట్టడం అనే చెప్తారు ఇంకేం చెప్తారు బాక్సింగ్ రింగ్లో ఉన్నప్పుడు కొట్టడం అని చెప్తారు భోజనం చేస్తుండగా ఆత్మస్వరూపం గురించి మాట్లాడితే ఏమంటారు ఈ భోజనం చేస్తున్నది నేను అనుకుంటే అది తప్పు అని అలా చెప్తారు కానీ అక్కడ చేస్తున్నది భోజనం కాదు అక్కడ చేస్తున్నది హననం కాబట్టి హననం అని ఒక సమాధానం రెండవ సమాధానం ఏంటంటే హనన క్రియ చాలా పవర్ఫుల్ యాక్షన్ కొట్టడం అన్నది చాలా పవర్ఫుల్ యాక్షన్ ఓ కోపంగా చూశాడు అనుకోండి అవతలవాడు ఏమనుకుంటాడు పొలం చూస్తే చూశాడు నాకేం నష్టం వచ్చింది లేచక్కకపోతాడు తిట్టారు అనుకోండి కోపంగా చూసిన దానికంటే హర్త్ ఎక్కువ తిడితే అవునా ఎందుకని ఆ ఆ క్రియలో అది క్రియే ఇది క్రియే కోపంగా చూడటం క్రియే కదా అది అది సూక్ష్మమైన క్రియ దానికంటే చాలా పవర్ఫుల్ క్రియ మేదపడి మీదపడి కొట్టారనుకోండి మరి పవర్ఫుల్ క్రియ ఆ మరి పవర్ఫుల్ క్రియ జరిగిన సందర్భంలో కూడా ఆత్మకర్త కాదు అని చెప్తే బలంగా ఉంటుంది అందుకోసం హననాన్ని పెట్టారు అక్కడ అక్కడ దానికి అనువాదం ఏంటంటే కొట్టినవాడు కొట్టబడ్డవాడు బాక్సింగ్ వింగ్లో ఈ కొట్టినవాడు నేను కొట్టినాను అని అనుకుంటున్నాడు వాడనుకునేది తప్పు వాడు కొట్టలేదు ఈ కొట్టబడ్డవాడు నేను కొట్టబడ్డాను అని అనుకుంటున్నాడు వాడు అనుకునేది తప్పు వాడు కొట్టబడలేదు నాయం హంతి నహన్యతే దేహం దేహాన్ని కొట్టినమాట వాస్తవం మనస్సు మనస్సుని నిందించిన మాట ద్వేషించిన మాట వాస్తవమే కానీ ఈ దేహం మనస్సుల లోపల ఉన్న ఏ అదే అంతరాత్మ అటువైపు ఉన్నది ఇప్పుడు రెండు తరంగాలు ఉన్నాయి ఢీ కొన్నాయి రెండు తరంగములు ఢీకొన్నవి సముద్రం ఢీకొన్నదా లేదు సముద్రం ఢీ కొనాలి అంటే సముద్రము సముద్రం కానిది ఇంకొకటి ఉంటే సముద్రం ఢీకొండం సముద్రము సముద్రము కానిది రెండు లేవు అక్కడ ఉన్నది సముద్రమే ఒక్కటే సముద్రం రెండవది లేని సముద్రం దీంట్లో సముద్రంలో ఢీ లేదు ఢీ లేదు ఢీ కొనబడము లేదు నాయం హంచి నహన్యే అంతరాత్మ అట్టిది ఆత్మ అట్టిది ఓ మహాత్మ దగ్గరికి వెళ్ళి ఒకడు వెళ్ళి తిట్టాడు నువ్వు దుష్టుడు అనేదో తిట్టాడు తింటే ఆయన అన్నాడు నాయనా నువ్వు తిట్టే నీలో నా ఆత్మ నాలోని ఆత్మ ఒక్కటే రా అన్నాడు ఇప్పుడు ఏం చేస్తాడు పట్టది దుడు కాబట్టి నాయం హి నహన్యత మరైతే ఈ తిట్టిందెవరు ప్రకృతి తిట్టబడ్డది ఎవరు ప్రకృతి నా అనుభంటే నా అన్యత ఈజ్ ఇట్ ప్రాక్టికల్ ఐ టెల్ యూ ఇట్ ఇస్ వెరీ ప్రాక్టికల్ అది అనుభవానికి తెచ్చుకోగలిగితే చాలా ప్రాక్టికల్ పరమశత్రువును కూడా ప్రేమతో ఆశీర్వదించచ్చు ఎందుకంటే వాడు చేస్తున్నట్లు కనబడి ప్రియ ఉన్నది అది వాడు కాదు చేసింది వాడి అంతరాత్మ చేయటం లేదు నువ్వు అంతరాత్మను చూస్తావా బయనున్న కవచక బయనున్న కవర్ను చూస్తావా పైనన్న ముసుగు చూస్తావా అంతరాత్మను చూస్తావా ముసుగు చూస్తే వాడే చేస్తున్నాడు అనిపిస్తుంది ముసుగు తీసేస్తే ఆ లోపలున్న అంతరాత్మ నీవి నీవు మీరున్న ముసుగు తీసేస్తే ఉండే అంతరాత్మ రెండు ఒకటి రెండిటికీ తేడా లేదు కాబట్టి నాయం హంతి నహన్యతే తర్వాత వేదావినాశిన నిత్యం ఏన మజమ్యయం పుట్టలేదు ఆత్మ పుట్టలేదు నశించదు ఇప్పుడు ఆ అటువంటి ఆత్మ ఎందుకు క్రియ ఉంటుందా చెప్పండి మీరు కుట్రలేదు అది మనస్సులో పెట్టుకుని చెప్పండి క్రియ ఉంటుందా ఆత్మయందు కుట్ర ఆత్మ పుట్టిందానీ క్రియ ఉంటుంది ఒకతను నన్ను ప్రశ్న అడిగాడు ఏమని అడిగాడంటే ఏమండే అతను మంచి వయస్సులో ఉన్నాడు ఎందుకు చచ్చిపోయాడు పోయాడు ఏదో యాక్సిడెంట్లో పోయాడు మంచి వయస్సులో ఉన్నవాడు ఎందుకు పోయాడండి అని అడిగాడు అంటే నేనన్నాను నాకు తెలిసిన సమాధానం నేను చెప్తాను లేదా నేను చెప్పిన తర్వాత నేను చెప్పిన సమాధానం హార్ష్గా ఉందనో చికాకు పెట్టిందనో అలా అనుకుంటావు నువ్వు దాన్ని అర్థం చేసుకోవు నువ్వు ఎక్స్పెక్ట్ చేసే సమాధానం నేను చెప్పాలనుకోవటం లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామని అడిగాను నేను అంటే అలా కాదు మీరు పోని మీరు చెప్పాలనుకున్న సమాధానమే చెప్పండి నేను చెప్తాను చెప్పినా నీకు నచ్చదు కాబట్టి చెప్పి నచ్చిన సమాధానం ఎందుకు చెప్పాలి కాబట్టి శుభం భూయా ఇంకో ప్రశ్న ఏదైనా ఆడదా చెప్ప అలా కాదా మహానుభావా చెప్పండి మీరు చెప్పి కదా చెప్పండి అంత సరే అయితే చెప్తాను కాసుకో కాసుకోవా కాసుకో నువ్వు చెప్పండి ఎందుకు చచ్చిపోయాడు కదా నువ్వు అడిగేది ఎందుకు చచ్చిపోయాడో శ్రీకృష్ణుడు చెప్పాడు అదే చెప్తాను నీకు చెప్పండి పుట్టాడు కాబట్టి చచ్చిపోయాడు ఏం తెలిసింది నీకు పుట్టాడు కాబట్టి వాట్ ఈజ్ బోర్న్ ఈ బౌన్ టు డై అండ్ ది బర్త్ లెస్ హ్యాస్ నో డెత్ అయిపోయింది కాబట్టి ఎందుకు చచ్చిపోయాడు అంటే నీకు సమాధానం వచ్చేసిందా వచ్చేసింది పుట్టాడు కాబట్టి చచ్చిపోయాడు అంతే ఏది పుట్టలేదో అది ఎలాగూ చావదు సమస్య లేదు జాతస్య ధ్రువ ఎందుకు పుట్టాడు చచ్చిపోయాడు కాబట్టి పుట్టాడు పుట్టాడు కాబట్టి చచ్చిపోయాడు పుట్టుకలో మృత్యువును మృత్యువులో పుట్టడాన్ని ఎవరు చూస్తాడో వాడే అనంతతత్వాన్ని తెలుసుకుంటాడు అయిపోయిందంతే కాబట్టి లోకంలో మృత్యువు గురించి ఉన్న అవగాహన అంతా తప్పే ది ఎంటైర్ అండర్స్టాండింగ్ ఆఫ్ డెత్ ఇస్ రాంగ్ అంచేతనే డెత్ అంటే అంత భయంకరమైనదిగా జనులు భయపడితో పెట్టుకుంటారు కాబట్టి ఇప్పుడు చెప్పండి అది పుట్టలేదు అది చాలదు దాని ఎందుకు క్రి ఉంటుందా మీకు క్రియ యొక్క లోకస్ ఏమిటి క్రియ ఎక్కడ ఉన్నట్టు కనపడుతోంది దేహంలో ఉన్నట్టు కనపడుతోంది పుట్టలేదు చావదు అది దేహం కాదు కాబట్టి క్రియ ఉన్నది దేనియందు పుట్టి చచ్చి క్రియ ఉన్నది పుట్టి చచ్చి క్రియను తీసుకెళ్ళి పుట్టనిది చావనిది అయిన దానికి నువ్వు అంటగడితే దాన్ని ఏమనాలి మిథ్యాజ్ఞానం అనాలా యథార్థ జ్ఞానం అనారా మిథ్యాజ్ఞానం అనే అంటారు కాబట్టి kriya samman dhamu lehu. This is very practical. Practical, elegant, eh? I am. The being shining as the knowing. I am the space-like awareness. I am the space-like awareness. Haven't I? Manasya thinker, kriya. I am not the thinker. I am the awareness watching the thinking. I am the awareness watching the thinking. అయిపోయింది కదా థింకర్ పోయాడు కదా దెర్ ఈజ్ నో థింకర్ దెర్ ఈజ్ ఓన్లీ థింకింగ్ అండ్ దట్ థింకింగ్ ఈజ్ ఇన్ ది మైండ్ నేను మైండ్ కాదు నేను ఐమ్లీ వాచర్ మీరు మైండ్ని మైండే నేనైతే నేను థింకర్ని అవుతాను మైండ్ నేను కాదనుకోండి నేను వాచర్ వాచింగ్ ద థింకింగ్ వాక్ నేను మాట్లాడేది నేను కాదు ఐ వాచ్ ద స్పీచ్ ద స్పీకింగ్ అనే క్రియని నేను వాచ్ చేస్తా అది అనుభవంలో కూడా ఉంటుంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి నేను మాట్లాడుతున్నాను అంతేకాదు నేను మాట్లాడుతున్నానని నాకు తెలుస్తూ ఉంటుంది తెలుస్తూ ఉంటుందో తెలీదా రెండు వచ్చాయి అక్కడ మన అనుభవంలోనే రెండు ఉన్నాయి చాలా సామాన్యమైన విషయం మన అనుభవంలోనే ఉన్నాయి రెండు ఏమిటి రెండు నేను మాట్లాడుతున్నాను అదొకటి నేను మాట్లాడుతున్నానని నాకు తెలుస్తూనే ఉంది అది రెండోది ఈ రెండింట్లో నేనేది నేను మాట్లాడుతున్నది నేనా నేను మాట్లాడుతున్నానని నాకు తెలుస్తోంది అన్నది నేనా ఆ తెలుస్తోంది అన్నది నేను అంతే నువ్వు సాక్షి చైతన్యంగా ఉన్నంతే కాబట్టి మాట్లాడడం అనే క్రియ నీలో లేదు నేను నడుస్తున్నాను నేను నడుస్తున్నాననే సంగతి నాకు తెలుస్తూనే ఉంది ఐఎమ్ వాచింగ్ యాజ్ ఐ ఆమ్ వాచింగ్ I, as I I am walking, superimposition. యాజ్ ఐ ఆమ్ వాకింగ్ సూపర్ ఇంపోజిషన్ దేహాన్ని ఒక దృష్టికోణంతో అనుకుని ఐయామ్ అని అలవాటు ప్రకారం అని ఐఎమ్ వాకింగ్ అన్నా కానీ ఈవెన్ వై ఇల్ సేయింగ్ దట్ ఐ నో మై ట్రూ నేచర్ ఐ ఆమ్ వాచింగ్ యాజ్ ఐ ఆమ్ వాకింగ్ అంటే అయిపోయిందంటే ఈ హయ్యర్ అవేర్నెస్ వచ్చేసింది పిక్చర్లకి ఫోకస్లోకి వచ్చేసింది నేను నడుస్తూ ఇంకేదో ఆలోచించుకుంటున్నాను అనుకోండి ఆ ఇంకేదో ఆలోచించే nene, నేనే ఈ వాక్ చేసే వాకర్ని nene. A higher awareness is very good. Don't think other things. Stay with the walking. Stay with it. How to stay with it? Just watch the walking. Be aware. Internal awareness. Yoga monte internal awareness. Internal ga na tu telushto on to ne. En telushto on to ne. Walking jarubu to on then telushto on to. Kauti punne nu kartana ka da ka da. Telushto na yi vaadne. Sayonante. Hai ko en ne. Very simple. కాబట్టి ఆత్మస్వరూపంలో క్రియా సంబంధం లేదని అర్థమైపోయింది ఈ విధంగా ఆత్మవిధ కర్మాభావ ఉచ్యతే ఆత్మవేత్తకి కర్మ సంబంధం లేదు అనే విషయాన్ని గీతాచార్యులు అనేక సందర్భాల్లో చెప్పి ఉన్నారు నను చర్మయోగోపీ ఆత్మస్వరూప నిరూపణ ప్రదేశు త్ర తత్ర ప్రతిపాద తథ్యస్వారత స్వర్మమేక్ష్యమ్యేవాధస్ ఇద అతమాత్మవి కర్మయోగ సంభవ సత్ చాలా మంచి పరిశీలి చాలా అందమైన పూర్వపక్షం లోపేన పూర్వపక్షం ఎలాంటి ఆత్మస్వరూపాన్ని నిరూపించే ప్రదేశాలు కొన్ని ఉన్నాయి గడచన అధ్యాయాల్లోనే వాటిల్లో ఆత్మ అకర్త అనేవి మీరు చెప్పారు ఆ ప్రదేశాల్లోనే ఆకృష్ణుడే ఆత్మకర్త అన్నట్టుగా చెప్పాడు అని వీడు అలా అర్థం చేసుకుంటున్నాడు ప్రశ్న వేసేవాడు దృష్టిలో ప్రశ్న కరెక్టే మళ్ళా అని చూపిస్తున్నాడు చూడండి ఆత్మస్వరూపాన్ని నిరూపించే ప్రదేశంలో ఆత్మనిష్క్రియమని చెప్పారు అంతకూ ఊరుకోలేదు ఆయన అక్కడే కర్మయోగాన్ని కూడా అక్కడే చెప్పాడు ఆత్మస్వరూపాన్ని చెప్తాను అని మొదలుపెట్టి ఆత్మనిష్క్రియము అని చెప్పాడు నువ్వు కర్మయోగాన్ని చెయ్యి అని చెప్పాడు నువ్వు చెప్పాడు మీరేమంటున్నారు ఆత్మస్వరూప నిరూపణం చేసిన చోట ఆత్మనిష్క్రియమని చెప్పాడు కాబట్టి ఆత్మ ఎందుకు కర్మ లేదు అని మీరు అంటున్నారు నేనంటాను ఆత్మస్వరూపాన్ని నిరూపణ చేసే ప్రదేశాల్లో కర్మను చెయ్యి కర్మయోగాన్ని అనుష్ఠించి చెప్పాడు కాబట్టి ఆత్మజ్ఞానానికి కర్మయోగము సంభవమే అని నేనంటా బాగుందా ప్రశ్న బాగుంది ఎక్కడ చెప్పాడో అని ఇస్తున్నాడు ఎలాగా తస్మాత్ యుద్ధస్వభారత అని కాబట్టి నువ్వు నీ పన్ను చేసుకోనుంది నీ పన్ను చేసుకోని ఎక్కడుంది ఆత్మస్వరూపాన్ని చెప్పి చోటే ఉంది తస్మాత్ బుద్ధస్వ భారత కాబట్టి ఇప్పుడు ఆత్మస్వరూపానికి కర్మయోగ సంబంధం ఉన్నట్టుగా తేలిందే స్వధర్మమ పిచాపేక్ష నీ నీ ధర్మాన్ని కూడా నువ్వు పరిశీలనలోకి తీసుకో అని చెప్పాడు నా ధర్మాన్ని నేను పరిశీలనలోకి తీసుకో నేను ధర్మము అంటే మరి కర్మేగా ధర్మం అంటే కర్మేగా అది కూడా ఆత్మస్వరూప సందర్భంలోనే చెప్పాడు కర్మణ్యేవాధికారస్తే అనేది కూడా ఆత్మస్వరూప సందర్భంలోనే చెప్పాడు నీకు కర్మ అధికారం కలదు అని చెప్పాడు కాబట్టి వీటన్నింటినీ చూస్తే మాకేమనిపిస్తోందంటే ఆత్మజ్ఞానానికి కర్మయోగము నాకు సంబంధం ఉంది కాబట్టి ఆత్మజ్ఞానికి కర్మయోగము అస సంభవమే అవసరమే అని మాకు అనిపిస్తోంది మీరేమో ఆత్మజ్ఞానికి కర్మయోగం అక్కర్లేదు నిష్క్రియ ఆత్మ అని మీరు ఇప్పుడు ఈ కాబట్టి అర్జునుని శంక ప్రాపరే కాబట్టి మీరు ఎలా చెప్తారు సమాధానం దీనికి అని పూర్వపక్షి ప్రశ్న అందమైన ప్రశ్నది అతశ్చ కథం ఆత్మ ఆత్మవిద కర్మయోగ అసంభవ కాబట్టి మళ్లీ సంగ్రహంగా చెప్పాలంటే ఆత్మస్వరూపాన్ని నిరూపించిన సందర్భాల్లో ఆత్మ అకర్తాని అని చెప్పాడు కాబట్టి శ్రీకృష్ణుడు ఆత్మవిత్తకి ఆత్మజ్ఞానికి కర్మసంబంధ కర్మయోగము సంభవము కాదు అని మీరంటే నేనంటాను ఆత్మస్వరూపాన్ని నిరూపించిన ప్రదేశాల్లోనే కర్మనియోగాధికారిస్తే అర్జున కర్మను చేసుకోవాలని చెప్పాడు కాబట్టి ఆత్మజ్ఞానికి కర్మయోగము సంభవమే నేనంటే పూర్వపక్షం అత్రోచ్యతే ఆయన నా అంటారు ఒకప్పుడు నా అన్నారంటే నీ ప్రశ్నలో సారం ఏం లేదని కొట్టిపారేశారు ఇంకోప్పుడు అసత్ అంటారు ఇది అసత్ అని అంటారు అంటే నౌర్మూమన్ అర్థం ఇది అసంత అంటే చాలా సార్లు అయింది పూర్వపక్షం నువ్వు అవతలకు పొమ్మని అర్థం ఆ పూర్వపక్షంలో సారం లేదు అలా కాకుండా అత్రోచ్యతే అన్నారంటే పర్వాలేదు నువ్వు వేసిన నేను అర్థం చేసుకోగలను నువ్వేదో జాగ్రత్తగానే మాట్లాడుతున్నావు అని కొంత ప్రశంస చేసిన ఇంకోప్పుడు ఏమంటారంటే సత్యమే నువ్వు చెప్పిన మాట నిజమేనాయా కానీ అంతటితో అయిపోలేదు కథ ఇంకా పై ఒకటి ఉంది జాగ్రత్తగా ఇది కూడా లేదు ఇన్ని రకాలుగా పూర్వపక్షాలకి సమాధానాలు వస్తూ ఉంటాయి అత్రోచ్యతే సరే విను నీ ప్రశ్నకి సమాధానం చెప్తున్నాను సమగ్ జ్ఞాన మిథ్యాజ్ఞాన తత్కార్య విరోధాత్ జ్ఞానయోగేన సాంఖ్యానా ఆత్మతత్వవిం అనాత్మవిత్కర్తృక కర్మయోగ నిష్టాత निष्क्रियात्मस्वरूप अवस्था लक्षणाया ज्ञान निष्ठाया मत वाक्यमंत इवान अ काम बि अब चूड़ आत्मस्वरूपा निरूप प्रदेशाने आत्म अकर्ता निष्क्रिय నువ్వు కర్మయోగాన్ని చేసుకోవని చెప్పాడు కానీ అలా చెప్పేసి కలగాపులగం చేసి చెప్పలేదు ఆయన ఆ ప్రదేశాల్లోనే పృథక్కరణం చేశాడు వేలువేరుగా పెట్టాడు ఇప్పుడు కొంతమంది తోటపూర పులుసు చేస్తారు ఈ గరికిబాటి నరసింహారావు గారు చెప్పారు ఈ దృష్టాంతం మంచి పండితుడు తోటపూర పులుసు చేస్తారు కొంతమంది వాళ్ళు ఏమనుకుంటారంటే తోటకూర పులుసు చేయడం అంటే తోటకూరని ఉడికించేసి దాంట్లో పోపు పెట్టడం అనుకుంటారు వాళ్ళు తోటకూరను ఉడికించేసి మీరు పోపు పెట్టారనుకోండి ఆ పులుసు ఎలా తయారవుతుందంటే ఈ ఉడికిన తోటకూర అంతా ఓ నీళ్ళు రంగు రంగు నీళ్ళన్నీ ఓ వారికి పులుసు ఎలా వేసుకుంటారు వేసుకుంటే దాన్ని కలిపి వేసుకోవాలి అవునా కలపాలని ట్రై చేస్తే ఇలా కలిపి వేసుకుందామంటే మళ్ళీ తో ఈ కూర వారికి నేను చూస్తూ ఉంటా అప్పుడప్పుడు నేను ఇప్పుడు స్టేట్ నుంచి ఆట కాదు అని తెలిసిపోతుంది ఏది కదా ఇదే నీ కలవా మళ్ళీ ఇలా ఇలా ఇలా కలిపి తీసేప్పటికి మళ్ళీ తోట కూడా వస్తుంది నీళ్లు రావు లేకపోతే నీళ్ళు వస్తే తోటకుంటాడు దాని పద్ధతి ఏమిటంటే పిండి అని ఉంటుంది ఆ పిండి పెట్టాలి దానికి బైండర్ ఉండాలి ఆ పిండి కొంత తీసి దాంట్లో వేస్తారు వేసి కలిపితే ఆ పిండి ఏం చేస్తుందంటే ఒక బైండింగ్ వాతావరణాన్ని కల్పిస్తుంది అప్పుడు పోపు పెడితే గెరిటితో తీసుకున్నప్పుడు తోటకూర నీళ్లు పిండి పోపు అన్ని కలిపి మనకొస్తుంది శ్రీకృష్ణుడు ఇలాగ పిండి ఏమీ పెట్టలేదు ఆయన చక్కగా దేనికి దాన్ని సపరేట్ గా పెట్టాడు పెట్టి మీరు కలగాపులకం చేసుకోకండు అని కూడా చెప్పాడు జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని చెప్పాడు అయితే దీంట్లో వచ్చిన ప్రారంభం ఏంటంటే గీతను చదివేవాళ్ళు తమ యొక్క బుద్ధిని దాని మీద ఆరోపించి చదువుతారు ఓపెన్ మైండ్తో చదవరు నేను నిన్న మీకు ప్రూఫ్ రీడింగ్ చేసి వాడు దృష్టార్థం చెప్పాను చూడండి ఆల్రెడీ వాళ్ళు నిర్ణయం చేసేసుకుంటారు ఆల్రెడీ వాళ్ళ నిర్ణయం అయిపోతుంది నేను చూస్తూ ఉంటాను ఈ వాళ్ళు నిర్ణయం చేసి పారేశారు ఒక ఆచార్యుడు జగత్తు సత్యమని నిర్ణయం చేసి పారేశాడు జగత్తు సత్యం అని అంచేత ఆయన ఏమంటాడు సత్య సత్య చచ్చాభవత్ తదే తత్ సత్యమిత్యాచక్షతే అని ఇలాంటి వివరాలు మాటలు చెప్తాడు వంద చోట్ల చెప్పారు జగత్తు మిథ్యా అని అవి పట్టు అలాగా పోలీస్ పోలీసు వస్తుంటే దొంగడు తప్పించుకున్నట్టుగా తప్పించేసుకుంటాడు ఆ వాక్యాల నుంచి వాటి జోలు వాటిని దగ్గరికి రానివ్వడు ఎంతసేపు సత్యం అనే అదే పట్టుకుంటాడు ఆ సత్యము తర్వాత సత్యస్థ సత్యం అని ఇంకో మాట ఉంది అడ్డానికి జరిగిపోవడం ఆ రకంగా కర్మ మీద ప్రేమ ఉన్నవాడు గీతం చదివితే అలాగే ఉంటున్నాడు అంతా పాడు చేసి పెడతారు ఏదో చెప్తూ ఉంటారు ఎనివే ఈ సాంఖ్యయోగము కర్మయోగము స్పష్టంగా రెండు విడిగా చెప్పాడు ఆయన ఆ రెండింటి ఎలా చెప్పాడో తెలిసినా సమ్యజ్ఞ అలా రెండింటినీ విడతీసి పెట్టాడు ఎందుకని సాంఖ్యయోగము అంటే వివేక జ్ఞాన యోగం అది జ్ఞానయోగం అంటే వివేక జ్ఞాన యోగం ఆత్మజ్ఞానం అని కాదు ఆత్మజ్ఞానం ఇంత యోగం ఎందుకు ఆత్మజ్ఞానం సిద్ధేది సాధనం యోగం అంటే సాధనం సాధ్యాన్ని పట్టుకుని సాధనంతో కలపద్దు కాబట్టి వివేక జ్ఞానం నేను పురుషుడను ప్రకృతితో కలయికవద్దు ప్రకృతి ఏమిటి నామ రూప క్రియ ఈ ప్రకృతి నామము రూపము క్రియ మూడు ప్రకృతి మనస్సుతో ఒక థాట్ వచ్చిందనుకోండి థాట్ ఏమిటి క్రియా మూమెంట్ కదా సటిల్ మూమెంట్ ఆ థాట్కో నామో రూపం ఉంటుంది అయిపోయింది ప్రకృతి అది ఇంద్రియం ఉంటుంది ఇంద్రియానికి మూమెంట్ ఉంటుంది ఇంద్రియానికి మూమెంట్ ఉంటుంది మీరు ఎప్పుడైనా మెడిటేషన్లో కళ్ళు అలా సగం మూసి ఆ కళని పరిశీలించండి కళ్ళు సగం మూసి పరిశీలించాలి పరిశీలించండి ఒక్కసారి చాలా టెరిఫిక్ మూమెంట్ ఉంటుంది మీరు గమనించారో లేదో మూమెంట్ ఉందా ఉందండి ఎంత మూమెంట్ ఉంది ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది కళ్ళు అవునండి ఇప్పుడు ఇంకోపెన్ చేయండి నెక్స్ట్ మీరేం చేస్తారంటే ఇప్పుడు కళ్ళు మోసుకుని ఆ రెండు కళ్ళు మూమెంట్ ఉంటుంది ముందు ఆ మూమెంట్ చూడండి ఇప్పుడు ఆ రెండు కళ్ళని ఈ మూడో నేత్రం ఇక్కడున్న మూడో నేత్రం దాన్ని శివనేత్రము అని జ్ఞాననేత్రము అని అంటారు శివనే బొట్టు పెట్టుకునే చోటు మళ్ళీ ముక్కు దగ్గరికి ముక్కు లోపలికి కార కిందైతే పైకి అలా వద్దు ఎలాంటి పిచ్చిలు ఏమొద్దు అవన్నీ ఏమో ఉంటుంటాయి లోకల్లో భ్రూ మధ్యం భ్రువోర్ మధ్యే చక్షుశ్చయి వాంతరే ఇక్కడ దాన్ని శివనేత్రము జ్ఞాననేత్రము అంటారు మీరు ఈ రెండు కళ్ళతోటి ఆ జ్ఞాననేత్రాన్ని చూడాలి మూసి ఉన్నాయి కదా ఎలా చూస్తారన్నా అలాంటి ప్రశ్నలు ఏమి అడగద్దు ప్రశ్నలు ఏం లేవు మీరు చూడటమే అంతే నేను ఏం సమాధానం చెప్తాను నేను మీరు డోంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ యూ డూ ఇట్ దట్ సా కాబట్టి ఈ రెండు కళ్ళతోటి ఆ జ్ఞాననేత్రాన్ని చూడాలి ఆ జ్ఞాననేత్రం మీద ఫోకస్ చేయాలి అటెన్షన్ సావధానత సావధాన సావధాన అటుకేసి చూస్తూ ఉండాలి ఆ జ్ఞాననేత్రం దాంట్లో ఏ చలనం ఉండదు అది నిశ్చలమైన అవేర్నెస్గా ఉంటుంది ట్రై చేయండి ముందు కళ్ళు మూసుకుని ఆ క సగమే మూయండి సగమే మూస్తే ఏమిటండి కనుగుడ్లు ఎంతలా కొట్టేసుకుంటున్నాయా అన్నట్టుగా ఉంటుంది చూడండి గమనించండి ఓకే కళ్ళల్లో బోల్డ్ అంత మూమెంట్ ఉంటుంది ఉండడం వల్ల నష్టమేం లేదు కళ్ళు ప్రకృతి అది ఆత్మ కాదు आ कल तो भ्रूम्यम व फोकस कल मूं उ दागे असल आलो उव मूवें भ्रूमध्या फोकस भ्रूमध्यम అది జ్ఞాననేత్రము శివనేత్రము జ్ఞాన అంటే చైతన్యం సాక్షి చైతన్యం అవేర్నెస్ ఇంటర్నల్ అవేర్నెస్ ఎరుక అది క్రమంగా కన్నుల మూవ్మెంట్ కొంత తగ్గినా పర్వాలేదు తగ్గుతుంది తగ్గితే తగ్గనే ఉండాలి తగ్గిన పర్వాలే తగ్గపోయిన పర్వాలేదు భూమధ్యంలో ఫోకస్ చేయాలి అవేర్నెస్ ఆ జ్ఞాననేత్రానికి ఈ అవేర్నెస్ ఈ అటెన్షన్ అది దానికి నరిష్మెంట్ది దాన్ని పుష్టి చేయటం అన్నమాట మీరు అలా ఎంతసేపు సావధానంగా భూమధ్యాన్ని పరిశీలిస్తారో అవేర్నెస్ అంతే దీపాలు రంగులు అవేమక్కర్లేదు నథింగ్ డూయింగ్ జస్ట్ అవేర్నెస్ బీయింగ్ ఇంటర్నల్ అవేర్నెస్ ఎంత అధికంగా భూమధ్యంలో ఫోకస్ చేస్తే అంత అధికంగా జ్ఞాననేత్రాన్ని పుష్టి చేసినట్టు అవుతుంది అవేర్నెస్ అంతే ఆ అవేర్నెస్ అది ఆకాశము వంటిది చైతన్యము ఆకాశము వంటిది స్పేస్ లైక్ దాని మనస్సు ఇంద్రియాలు దేహము సకల జగత్తు ఆ అవేర్నెస్ చెందే భాషిస్తూ ఉంటుంది భాషిస్తాయి ఈ సర్వము దృశ్యములే థాట్సు దృశ్యమే కన్ను మొదలైన ఇంద్రియాలు దృశ్యమే దేహము దృశ్యమే జగత్తు దృశ్యమే ఆ ఒక్కటే దృక్ దృక్స్వరూపమైన శివనేత్రం అది అదే శివుడంటే చిదానందరూప శివోహం శివోహం నేను ఆ శివతత్వంలో విలీనమైపోతున్నాను శివోహం శివోహం నెల్లగా కళ్ళు తెరుస్తా కాబట్టి మీ స్వరూపము ఆ చైతన్యం మీ స్వరూపం ఆ చైతన్యంలో చలనమేమీ ఉండదు చలనము దాంట్లో భాషిస్తుందంటే దాంట్లో చలనమేమీ ఉండదు కాబట్టి ఆ రకంగా కొంతసేపు ధ్యానం చేస్తూ ఉంటే ఇరవై ఒక్క రోజులు ధ్యానం చేయమని చెప్పారు అంటే ఏదో సంఖ్య చెప్తారు ఆ సంఖ్య చెప్పేప్పుడు కొంత కల్చరల్గా ఉంటుంది ఇరవై ఒక్క అక్కడ పంతొమ్మిది చేయొచ్చు లేకపోతే తప్పేం కాదు కానీ ఏదో సంఖ్య చెప్పాలి కాబట్టి చెప్పారు ఇరవై రోజులు ఆ శివనేత్రాన్ని మీరు ధ్యానం చేసినట్లయితే మీకు సాక్షి భావం బాగా బలపడుతుంది అప్పుడు నిష్క్రియ ఆత్మస్వరూపం అనుభవానికి వస్తుంది క్రియలన్నీ జరుగుతూ ఉంటాయి క్రియలేం ఆగిపోవు వంట చేసే వాళ్ళు చేస్తారు భోజనం భోజనం చేస్తారు అన్నీ నడుస్తాయి తాను అకర్తృ అభోక్తృ ఆత్మ అనే జ్ఞానం వస్తుంది దీన్ని వివేక జ్ఞానం అంటారు ఇది సాంఖ్యయోగం ఇది కంటిన్యూ చేద్దాం రేపు క్లాస్లో ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదీ